కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో పదహారవ చాప్టర్ నేనెరిగిన డెబ్బై ఐదు సంవత్సరాల కూచిపూడి ముక్కాలు శతాబ్దం క్రిందట కూచిపూడి నృత్యమంటే ఒకరి పేరే ముఖ్యంగా చెప్పుకునేవారు అది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం వాస్తవ్యులు పెంగ్యాల సత్యభామ నా చిన్నప్పుడు నేను చూసిన మొదటి కూచిపూడి డాన్సు సత్యభామదే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఇప్పటికీ మరువురానిదే సత్యభామా సార్థక నామదేయురాలు భామా భామాకలాపం గొల్లకలాపాలకు పెట్టింది పేరు ఆ రోజుల్లో నాకు తెలుసున్నందువరకు విప్ర వినోదులు పగటివేషగాళ్ళూ వీధిభాగవతులు మాత్రం ఇంటింటికీ వచ్చి ఎంటర్టైన్ చేసేవారు విప్ర వినోదులు మ్యాజిక్ కూడా చేసేవారు పగటివేషగాళ్ళు సీతారామలక్ష్మణ్లు శివపార్వతులు ఆంజనేయులు మొదలైన వేషాలు వేసుకుని వచ్చేవారు వీధిభాగవతులు అర్ధనారీశ్వరుడు శివతాండవంపు కృష్ణుడు భామా సంవాదాలు సత్యభామ నృత్యం మొదలైనవి ఆడేవారు వీరందరూ కొన్ని ముఖ్యమైన ఇళ్లకు వచ్చి ప్రదర్శించి ఇచ్చిన పారితోషికం తీసుకుని వెళ్లేవారు వీళ్లలో చాలామంది కూచిపూడివారే భోగం మేళాలలో కూడా కొందరు కూచిపూడి నృత్యాన్ని లైట్ ఆడేవారు అది కూచిపూడి డ్యాన్సు అనిపించేది కాదు ముఖ్యంగా స్వామీరారా యదువంత్ర సుధాంబుధిచంద్ర అనే పాటని మేళాల్లో పాడుతూ డాన్స్ చేయడం నా చిన్నతనంలో చూసాను. పిఠాపురంలో ఏటేటా జరిగే కుక్కుటేశ్వర స్వామి వేడుకల్లో కలాపానికి పేరెక్కిన పెండ్యాల సత్యభామ యొక్క గొల్ల కలాపం లేదా భామా కలాపం తప్పకుండా ఉండేది చిన్న ఊరైన పిఠాపురంలో పొన్నాడమంద బయలే ఆ ఊరి ఆడిటోరియం ఆ బయలులో పక్కగా ఎక్కువ ఎత్తులేని తెరకట్టేవారు తెరకిరివైపు పెద్ద కాగడా దీపాలు అమర్చేవారు సాంబ్రాణి గుగ్గిలం పొగలతో ఆ బయలంతా గుప్పగొమలాడేది రాత్రి భోజనాలు చేసి తీరుబడిగా తొమ్మిది గంటల దగ్గర నుంచి ఊరందరూ అక్కడికి చేరుకునేవారు పది పదిన్నర నుంచి వినాయకుడు మొదలు అందరు దేవుళ్ల స్థుతులు అయ్యాక సూత్రధారుడి ప్రవేశము ప్రవేశి దరువులు పూర్తయ్యాక బంగారపు రంగు అట్టమీద డాకురేకులు చెంకీలతో కెంపులు పుచ్చలు పొదిగినట్టు అందంగా అమర్చబడిన జడగంటల జడగంటలతో కూడుకున్న దీర్ఘమైన వాలు జడని తెరమీద వ్రేలాడదీసేవారు అప్పటికీ ఏ పదకొండో పన్నెండో అయ్యేది రాజావారి కోటగుమ్మం వద్ద గంటలు కొట్టడం వల్ల తప్ప అంత టైం అయినట్టు తెలిసేది కాదు అప్పుడు జడవృత్తాంతం మొదలయ్యేది అది గంటకు పైగా వచ్చేది అప్పుడు చీకటిలో మెరుపులాగా ఎక్కడ్నించి వచ్చేదో భామనోయమ్మా అని తనే పాడుకుంటూ వంత పాటగాళ్లు అనుకరిస్తూ ఉంటే భామ ప్రవేశించేది ఆ రోజుల్లో మైక్స్ లేకపోయినా సత్యభామ గాత్రం ఆ బయలులో కూర్చున్న వారికే కాక దాదాపు ఊరందరికీ వినపడేది ఆ గొంతులో అంత ఘనత్వం ఉండేది మనిషి భారీ ఆవిడ పదవిన్యాసాలకి పొన్నాడ మంద బయలంతా భూకంపం వచ్చినట్లు దద్దరిల్లేది అప్పటి సత్యభామ అలంకరణ ఈ విధంగా ఉండేది కాళ్లకు పసుపు పారాణి ముఖానికి పసుపు రంగు కాటుక విల్ నిలువైన నామంబొట్టు పాపిట పిందిరి సూర్యుడు చంద్రుడు కాక చివంత నిండే ఆభరణమీదో పెట్టేది దానిని కర్ణ కవచమంటారేమో పక్కనే కొప్పుగొలుసులు చేతికి వంకీలు దండకడియాలు మువ్వల వంకీల వడ్డాణం వెనకాల కచ్చతో కొంచెం పొట్టిగా చీర కాళ్లకు కడియాలు పంజా పట్టీలు నవరత్నాలతో పొదగబడ్డట్టు కనబడే డాగురేకుల పన్నెండు కుప్పెల జడని తగిలించుకునేది ఈ రూపంలో పెండ్యాల సత్యభామ కాస్త స్థానం నరసింహారావు గారి ఆడవేషంలోలాగా కనబడేది గౌడగాత్రంతో పాడుతూ ఆడుతూ హావభావాలు ఒప్పిస్తూ అద్భుతంగా నృత్యం చేసేది ఆమె యొక్క పాండిత్యం క్రియేటివిటీ సమయస్ఫూర్తి వాక్చాతుర్యం గొల్ల కలాపంలో కనపడేదని చెప్పుకునేవారు ఒకప్పుడు సరిగ్గా భామవేషం వచ్చేసరికి నాకు నిద్రపట్టేది మా అమ్మమ్మ ఒళ్ళునో మేనత్త ఒళ్ళోనో పడుకుని నిద్రపోయేదాన్ని కలాపం పూర్తయ్యేటప్పటికి తెల్లతెల్లవారుతూ ఉండేది పెణ్యాల సత్యభామ తన నృత్య ప్రదర్శన ముగిశాక ఆ వేషంతోటే నాలుగు చోట్లకు వెళ్లి డాన్స్ చేసి పారితోషికాలు పుచ్చుకునేది మొదటిది పిఠాపురం మహారాజావారి దివాణం తర్వాత దివాని గారిల్లు ఆ పైన గురువు గారిల్లు ఆ ఆ ఆఖరు ఇల్లు మామయ్య కృష్ణశాస్త్రిది మమ్మల్ని అందరినీ ఆప్యాయంగా వరసలు పెట్టి మా నాన్నగారిని తమ్ముడు అని నన్ను మేనకోడలా పిలిచేది దీనికో కారణం ఉంది ఆమె మా బంధువులొకరికి పుట్టిందని అంటారు సత్యభామకి నేనంటే ముద్దు రాత్రి నీ డాన్స్ చూడ్లేదు నిద్రపోయాను ఆ డాన్సులు ఆడి చూపించవా అంటే తక్షణం ఆడి మా ఇంట్లో కాఫీ పలహారాలు అయ్యాక మా అమ్మ ఇచ్చిన చీర రవికల గుడ్డ తీసుకుని వెళ్లేది ఆమె చేసిన రెండు డాన్సులు రంగయ్య రంగా గోపాలుడేమన్నాడే బ్రాహ్మణుడైతే శరణు జొచ్చదను బ్రహ్మ విలాసము తెలుపరయా నా కళ్ళ కట్టినట్లు ఇప్పటికీ ఉన్నాయి ఆమె వెళ్లిపోగానే ఈ పాటలు నేననుకరించి పాడి ఆడేదాన్ని మా అమ్మమ్మ మొదలగు వారు అయ్యయ్యో వద్దే అని వారించేవారు నాకో కూచిపూడి డాన్సర్ పుట్టబోతుందని ఎవరైనా అనుకున్నారా నాకో కూచిపూడి డాన్సర్ పుట్టబోతుందని ఎవరైనా అనుకున్నారా పంతొమ్మిది వందల నలభై నేను మద్రాసు రేడియోలో మ్యూజిక్ కంపోజర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని కలవడం తటిస్థించింది రోజూ మా ఇంటికి వచ్చేవారు ఆయన వద్దన్ వద్దనున్న ఎన్నో నృత్య నాటికల్ని పాటల్ని కాస్త రిఫార్మ్ చేసి ఆచంట జానకీమిరామ్ గారు ప్రొడ్యూసర్గా ఉన్న రోజుల్లో రేడియోలో ప్రసారం చేశాను కూచిపూడి నృత్యంలో ఆనాడు పేరెక్కిన వీరందరి నృత్యం చూసే అదృష్టం కలిగింది వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వారి కుమారుడు జగన్నాథ శర్మ గారు చింతామృ కృష్ణమూర్తిగారిని వేదాంతం రాఘవయ్య గారిని వెంపటి పెద్దసత్యం పశుమర్తి కృష్ణమూర్తి వేదాంతం సత్యనారాయణ కోరాడ నరసింహారావు శంకరయ్య వెంపటి చినసత్యంగారు నటరాజ రామకృష్ణ గారు మొదలైనవారి డాన్సులు చూశాను కూచిపూడి మూలపురుషుడు పునాదులు వేసినవాడు శ్రీ సిద్ధేంద్రయోగి పద్నాలుగవ శతాబ్దం వాడు డాన్సర్లు కొందరు తంజావూరు వైపు వలసపోయారు వారిది తంజావూరు భరతమని కూచిపూడి వారిది కూచిపూడి భరతమని పిలువబడేది తర్వాత కాలం మార్పు దేశకాల పరిస్థితుల మార్పు వల్ల కూచిపూడి నృత్య కూడా మార్పు వచ్చింది సోలో డాన్సులు కాకుండా డాన్సు డ్రామాలే ఎక్కువగా ఆడేవారు మగవారే ఆడవేషాలు కూడా వేసేవారు కొందరు దేవదాసీలు మాత్రం ఈ కూచిపూడి నృత్యాన్ని కోవిలలోనూ రాజస్థానాల్లోనూ ప్రదర్శించేవారు ఇరవయో శతాబ్దం మధ్యలో చాలా మంది ఫ్యామిలీ గర్ల్స్ కూచిపూడి అభ్యసించడం మొదలుపెట్టారు కూచిపూడి నాట్యంలో పేరెక్కిన చాలా మంది ప్రముఖులు మద్రాసు చేరుకుని సినీ ఫీల్డ్లో డాన్సు డైరెక్టర్ అయ్యారు కూచిపూడి డాన్సుని ప్రచారం చేసి పైకి తీసుకువచ్చిన వారు బందా కనకలింగేశ్వరరావు గారు ఆయన కృషి అమోఘం కూచిపూడి ఇప్పుడు తన సోదర క్లాసికల్ డాన్సస్ భరతనాట్యం కథక్ కథాకళితో ఏ మాత్రం తీసిపోకుండా మన దేశంలో కూడా నిరూపించుకుంది నా దృష్టిలో భరతనాట్యం కూచిపూడి రెండు రెండు కళ్ళలాంటివి దేని విలువదానిదే చేసే విధానాలు వేరు అంతే మనిషికి రెండు కళ్ళూ ముఖ్యమే సంగీతంలోనూ ఇంతే కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతం పాడే విధానాలు వేరు కాని రెండింటికీ సప్తస్వరాలు ఒకటే కీర్తిశేషులు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఎంతో అభిమానంతో నన్నెన్నుకొని నాకు నేర్పాలనుకున్న ఆంధ్రుల అభిమాన నృత్యం కూచిపూడిని నేను నేర్చుకోలేకపోయాను నా కుమార్తె రత్నపాపలో చూసి ఆనందిస్తున్నాను